అంటే మరి ఆర్గ్యుమెంట్ అర్థం చేసుకోవడానికి వీడు కొంత వికసించినటువంటి బుద్ధి కలిగి ఉండాలి ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన రాసేస్తాడు మీరు అర్థం చేసుకోవాలి కదా ఆయన అంటాడు చూడు నువ్వు ఆయన దగ్గరికి జాతకం చెప్పడానికి వెళ్ళాము జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాము అంటే అర్థం ఏంటి నీ జీవితంలో నీ జీవితంలో నీకు ఒక కొరత ఒక కొరత కొరత అంటే ఒక లోటు ఒక దుఃఖం అనుభవానికి వచ్చి నువ్వు వెళ్ళావు ఆయన నీకు దుఃఖ నివారణోపాయం చెప్పాలి నీకు ఆయన దగ్గర ఏదో ఒక శాస్త్రం ఉంది దాన్ని ఆధారంగా చూసుకుని నీకు దుఃఖ నివారణ ఉపాయాన్ని ఆయన చెప్పాలి ఇదంతా అనుభూతి స్వరూప ఆచార్య రాసిన మాటలు చెప్తున్నానండి నేను నా స్వంతమేం కాదు మీరు వెరిఫై చేసుకోండి సో ఆయన దుఃఖ నివారణోపాయ శాస్త్రం ఆయన దగ్గర ఉంది అది మీకు చెప్పాలి అయితే ఆయనకి ఆ శాస్త్రం దుఃఖ నివారణ చేసిందా ఎప్పుడైనా గమనించారా అది ఆయనకి ఆ శాస్త్రం దుఃఖ నివారణ చేయలేదు కదా చేయలేదని మీకు ఎలా తెలుసు అంటే జాతకం చెప్పి మీ దగ్గర వంద రూపాయలు తీసుకున్నారు ఆయన అంటే ఆయనకు దుఃఖ నివారణ అవ్వలేదని కదా వందో వెయ్యో తీసుకున్నారు కదా ఆయనకి దుఃఖ నివారణ అవ్వలేదు ఒకవేళ దుఃఖ నివారణ అయ్యుంటే మీ దగ్గర వెయ్యి రూపాయలు ఎందుకు తీసుకుంటారు ఆయన వెయ్యి రూపాయల ద్వారా తన దుఃఖం నివారణ అవుతుందని ఆయన అనుకుంటున్నాడు ఆయన దగ్గరుండే జాతకం చెప్పే శాస్త్రం ద్వారా నా దుఃఖం నివారణ అవుతుందని మీరు అనుకుంటున్నారు మీరిద్దరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు అవ్వడం తర్వాయే అయినా కృతార్థులు కాలేదు మీరు కృతార్థులు కాలేదు ఆయన మిమ్మల్ని ఎలా తరింపజేస్తాడు కాబట్టి ఇది నాట్ యాక్సెప్టెడ్ తర్వాత మీరు ఒకసారి ఆ చక్రంలో పడ్డారంటే దాంట్లోనే తిరుగుతూ ఉంటారంటే దాని నుంచి బయటికి రాలేదు మీరు యూఆర్ కాట్ పర్మనెంట్లీ ఇప్పుడు ఉపనిషత్తుల్లో మరి తండ్రి కొడుకు అనే డిస్క్రిప్షన్ ఉందా లేదా భృగరు వైవాని వరుణం పితరముపససార అనే తండ్రి కొడుకు డిస్క్రిప్షన్ ఉందా లేదా తర్వాత బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది అనే వర్ణన ఉందా లేదా ఉంది కానీ అక్కడ ఎలా ఉందో తెలుసిన మాయికమైన కార్యకారణ భావము అని ఉంది సినిమాలో తండ్రి ఉంటాడు కొడుకు ఉంటాడు సినిమాలో తండ్రి కొడుకు సంబంధం అది యథార్థమా మాయికమా మాయికం స్వప్నంలో తండ్రి కొడుకు ఉంటారు స్వప్నం మీరు చూస్తూ ఉంటారండి తండ్రి కొడుకు ఉంటారు తండ్రి వయసు యాభై కొడుకు వయస్సు పది కానీ యథార్థంగా ఇద్దరి వయస్సు ఎంత ఒక క్షణం తండ్రి వయస్సు ఒక క్షణం అండి పోనీ ఒక నిమిషం అనుకోండి నిమిషం నుంచి మీరు స్వప్నం చూస్తున్నారు తండ్రి వయస్సు ఒక నిమిషం కొడుకు వయస్సు ఒక నిమిషం ఇంకా తండ్రి కొడుకు ఏమిటండి తండ్రి వయస్సు యాభై కొడుకు వయస్సు పదో పదిహేను మధ్యలో ఇరవై ముప్పై ఏళ్ళు గ్యాప్ ఉంటే తండ్రి కొడుకు కానీ వాడి వయస్సు యాభై ఒక క్షణమే వీడి వయస్సు ఒక క్షణమే అయితే సమాన వయస్సుకులు మీరు సినిమాకి వెళ్ళారండి సినిమా తరమేద ముందు పేర్లు చూపిస్తారు పేర్లు చూపించలేకపోయినట్టుగా తండ్రి వస్తాడు కొడుకును బుధమ్మి చేసుకుని తీసుకొస్తాడు అలా ప్రారంభమైంది సినిమా ఏమండే దాంట్లో ఇప్పుడు ఆ తండ్రి వయస్సు ఎంత అరనే విషం ఆ కొడుకు వయస్సు ఎంత అరనే విషం ఇంకా తండ్రి కొడుకు ఏమిటండి తండ్రి కొడుకు వాళ్ళు యథార్థంగా తండ్రి కొడుకురా లేక తండ్రి కొడుకు మీరు అనుకుంటున్నారా జీవితం కూడా ఇంతకంటే భిన్నమేమీ కాదు కాబట్టి ఉపనిషత్తులలో చెప్పేటువంటి పితృపుత్ర సంబంధము కారణకార్య భావము ఇవి స్వాత్నికము వంటి స్వప్నగతములై స్వప్నములో ఉన్న అటువంటివి మాయికములు వాటినే చెప్పారు తప్ప శృతి యథార్థమైన కారణకార్యభావాన్ని చెప్పలేదు పితాపుత్రభావాన్ని చెప్పలేదు వాస్తవంలో శంకరుడు కాతే కాంత కస్తే పుత్ర అని అంటారు పైగా శృతి ఏం చెప్పిందంటే కారణకార్యభావాన్ని తోసిపుచ్చింది ఆత్మతత్వమునందు కారణకార్యభావము లేదు అని తులసిపుచ్చినది ఇప్పుడు చూడండి మీరు అసలు వాట్ ఈజ్ హిట్ దట్ యు వాంట్ మీరు ఏమి కావాలనుకుంటున్నారు మీరు ఒక కళ కంటున్నారు స్వప్నం కంటున్నారు ఏమంటే స్వప్నంలో నేను కొడుకును ఆయన తండ్రి ఆయన నాకేమో జన్మనిచ్చినవాడు ఇది చేశాడు అది చేశాడు ఈ స్వప్నం నడుస్తుంది ఆ స్వప్నంలో దుఃఖం తండ్రి కొడుకు దెబ్బలాడుకోవడం ఏదో ఆస్తి తగాలు ఇవి నడుస్తున్నాయి దుఃఖం నడుస్తున్నాయి మీరు ఆ తండ్రి కొడుకు భావము కారణకార్య భావము అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారా లేక తెలివి వచ్చి ఆ స్వప్నానికి తెరపడాలని కోరుకుంటున్నారా ఏమిటి కోరుకుంటున్నారు మీరు వాట్ ఈజ్ ఇట్ దట్ యుంట్ అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి దీర్ఘస్వప్నం వంటి జీవితంలో కర్మ వల్ల దేహము దేహము వల్ల కర్మ అనే కారణకార్యభావం సాగిపోతుంది ఆ స్వప్న అలాగే కొనసాగాలి అని మీరు అనుకుంటే గో హెడ్ అండ్ హ్యాబిట్ కానీ మీరు ఆ అజ్ఞాన నిద్ర నుండి లేవాలనుకుంటే మాత్రం ఏం చేయాలో తెలుసిన స్వప్నం చూస్తున్నవాడు నిద్ర స్వప్నం నుంచి లేవడం అంటే అర్థం ఏంటి స్వప్నం నుంచి బయటికి రావడం అంటే అర్థమేటో తెలుసునండి తెలివి రావడము స్వప్నాన్ని స్వప్నంగా గుర్తించుట స్వప్నం చూస్తున్నాడు స్వప్నంలో ఏదో కారణకార్యభావం అనుభవిస్తున్నాడు ఈ ఈ కర్మ వల్ల ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను ఈ దేహము అనుభవిస్తున్నాడు ఈ లోపల తెలివి వచ్చింది తెలివి రావడం అనగానేమి అంటే ఇంతవరకు నేను చూసినది మిథ్యాని తెలియదుట అదే తెలివంటి కాబట్టి దీర్ఘస్వప్నము వంటే ఈ జీవితంలోని ఘటనలు ఈ పితాపుత్రుల సంబంధములు భావము దేహము కర్మ ఇవ ఇదంతా కూడా మిథ్యా అని తెలుసుకునుట కొరకు ఉపనిషత్తులు వచ్చే ఇవన్నీ యథార్థమున నిర్ధారించుట కొరకు కాదు కాబట్టి కారణకార్యభావాన్ని నిరసించి త్రోసిపుచ్చి పుట్టుకా మరణము లేని ఆత్మస్వరూపుడుగా నీవు నిలిచి ఉండుము అని చెప్పడం కోసం ఉపనిషత్తులు ప్రయత్నిస్తున్నాయి తప్ప కారణకార్యభావాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రము కాదు భాష్యం ఉందాము కథంతై విరుద్ధం అభ్యుపగమ్యతే విత్యుచ్యతే ఈ వాదులు ఉన్నారు చూసారా వాదులు అంటే ఎవరు వస్తారు సాంఖ్యులు వైశేషికులు కర్మ మీమాంసకులు లౌకికులు వీళ్ళందరూ వాదులే ఈ వాదులు ఈ వాదులు వీళ్ళు పరస్పర విరుద్ధమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నారు దైహి విప్రతిషిద్ధం ఉచ్యతే అని ఇంతకుముందు అన్నారు వాళ్ళు ఏ విధంగా విరుద్ధమైన విషయాన్ని చెప్పారు అని నిరూపించటం కోసం ఈ శ్లోకాన్ని అంటున్నారు హేతుజన్యా దేవ ఫలాత్ హేతోర్జన్మ అభ్యుపగచ్చతాం తేషాం వాళ్ళు అండి తేషాం వాళ్ళు వాళ్ళు ఎలా అభ్యుపగచ్చతాం అంటే వాళ్ళ సిద్ధాంతం ఇలా ఉంది అభ్యుపగచ్చతాం వాళ్ళ సిద్ధాంతం ఇలా ఉంది ఏమిటి సిద్ధాంతము ఫలము నుంచి హేతువు పుట్టిందన్నారు ఫలాత్తి హేతో జన్మ ఫలము నుండి హేతువు పుట్టింది ఫలము అంటే దేహము నుండి ధర్మాధర్మాది కర్మ పుట్టింది ఏ ఈ ఫలం ఎక్కడి నుంచి పుట్టింది హేతు జన్యాతు ఫలాతు ఏవా తాను స్వయంగా హేతువు నుంచి పుట్టిన ఫలము నుండి హేతువు పుట్టింది హేతువు నుండి పుట్టిన ఫలము నుండి హేతువు పుట్టింది ఏమన్నమాట ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు ఏమో మీ నాన్నగారు ఎవరో అన్నారు ఆయన అని చూపించారు చూపిస్తే అయ్యా సరే ఆయన తండ్రి ఎవరు అన్నారు నేనేనండి అన్నాడు ఏమన్నమాట నేను హేతువు నుండి ఏ ఫలము పుట్టినదో ఆ ఫలము నుండి హేతువు పుట్టినది క్యా బాత్ కాబట్టి ఇంతకంటే విరుద్ధ విరుద్ధమైన ప్రతిపాదనము మరొకటి ఉండదు హేతువు ఫలము అర్థమవుతోంది కదండి కష్టమేం కాదు అంటే ఇది ఎలాగనమాట ఏ దేహము కర్మ నుండి పుట్టినదో ఆ దేహము నుండి కర్మ పుట్టుతున్నది ఆహా ఎంత బుద్ధిమంతుడు భయా ఇంత విరుద్ధమైన మాటని నీవు చెప్తున్నావు ఈదృశో విరోధ ఉప్పేది ఇటువంటి విరోధము అవుతుంది ఎటువంటి విరోధము యథాపుత్రా జన్మ పితు ఎలా అయితే కొడుకు నుండి తండ్రి పుట్టినాడు అని అనుకుంట అనుకోవడం ఎంత ఉంటుందో ఆ విధంగా హేతువు నుంచి కర్మ దేహము కర్మ నుండి దేహము దేహము నుండి కర్మ అన్నది తండ్రి కొడుకు నుంచి పుట్టాడు అని చెప్పినట్లే అగుతున్నది అంతే దీని అభిప్రా ఈ విరోధాలన్నీ ఎందుకు వచ్చాయంటే కారణకార్యభావ నిరూపణమంతా కూడా పొగటి కళ మాత్రమే డే డ్రీమింగ్ పొగటి కళ అంటే పొగటి కళ తప్పింకేం లేదు పూర్వానికి ఈ డేడ్ డ్రీమింగ్ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను ఒక ఒక పెద్ద ఈ ఉరగాయల సీజన్లో నూనె నూనె అవసరం ఒక డబ్బా నూనె కొనుక్కు రావాలి ఊరగాయలు పెట్టుకోవడానికి మామిడికాయలు వచ్చేసాయి కారాలు కొట్టేసారని ఇంకా నూనె వచ్చేస్తే ఊరగాయ పెట్టేసుకోవచ్చు ఆయన మార్కెట్కి వెళ్ళాడు మొండా మార్కెట్కి వెళ్ళి ఒక నూనె డబ్బా కొన్నాడు ఒక డబ్బా అక్కడ డబ్బాని మోసుకొచ్చివాడు ఒకడు ఉంటాడు వాడి నెట్టి మీద పెట్టుకుని మోసుకొస్తాడు ఈయనేం మోసుకొస్తాడు తీసుకుంటాడు ఇంటికి తీసుకురావడానికి రూపాయి ఈ కథ నేను ఇంతకుముందు చెప్పుకుంటాను ఈ కథలు ఇలా నడుస్తూ ఉంటాయి వాటి నుంచి ఒక సందేశం వస్తుంది సరే పట్టుకుని వస్తున్నాడు అని తెలిపి వస్తున్నాడు వాడు ఆలోచిస్తూ నడుస్తున్నాడు ఎవరి రూపాయి వస్తుంది ఈ రూపాయితో ఒక కోడిపై ఒక కోడి గుడ్డు రూపాయి ఒక కోడి గుడ్డు వస్తుంది ఏమండి రూపాయి ఉంటుందా కోడి గుడ్డు ఓ రూపాయి ఓకే సో ఆ రోజు ఒక పాతకాలం కదా ఈ కోడిగుడ్డు కొంటాను ఈ కోడిగుడ్డుని జాగ్రత్తగా నేనే పొదుగుతాను ఇంకా కోడి లేదు కదా ఇక్కడికి గుడ్డే ఉంది కాబట్టి నేనే పొదుగుతాను పొదుగుతే ఒక కోడి పెట్ట పుడుతుంది ఓకే ఆ పెట్ట మళ్ళీ గుడ్లని పెడుతుంది ఎన్ని గుడ్లు పెడుతుంది నాలుగు గుడ్లు పెడుతుంది ఆ నాలుగు జాగ్రత్తగా పొదిగిస్తాను పొదిగిస్తే ఇప్పుడు నాలుగు పెట్టలు అంటే ఇప్పుడు ఐదు పెట్టలు ఈ ఐదు మళ్ళీ గుడ్లు పెడతాయి ఒక్కొక్కటి నాలుగు తొప్పున ఇరవై గుడ్లు పెడతాయి ఇరవై అవుతాయి ఇలాగా ఒక ఆరు మాసాలు అయ్యేప్పటికీ మామూలుగా పెద్ద హ్యాచరీస్ వెంకటేశ్వర హ్యాచరీస్ ఏదో చూడండి అంత పెద్ద హ్యాచరీస్ అంటే కోడిగుడ్ల వ్యాపారం నాకు వస్తుంది ఇంకా బ్రహ్మచార్యుడు ఇంకా పెళ్లి పిడాకులు ఏం లేవు అప్పుడు నేను ఎప్పుడైతే కోటీశ్వరుని అయిపోతానో కోడిగుడ్ల వ్యాపారంలో అప్పుడు అమ్మాయిని ఇస్తామని చెప్పేసి ఆ ఇంటి ముందు క్యూ కడతారు ఆడపిల్ల తండ్రులు వాళ్ళలో నాకు అందమైన అమ్మాయనే పెళ్లి చేసుకుంటాను ఊరికే మామూలు అమ్మాయి పనికిరాదు చక్కగా ఎర్రగా బొర్రగా పచ్చగా ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకుని నేను పెళ్ళి పెళ్లి వైభవంగా ఆయన చేస్తారు నేను కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేస్తాను ఆ పెళ్లికి మంచి పండితులని వాళ్ళని పిలిచి పెద్ద పెద్ద దక్షిణలోవి కూడా ఇచ్చి నేను చక్కగా వివాహం చేసుకుంటాను ఆ తర్వాత ఆమెని ఆమె నేను కలిసి ఆనందంగా పిక్నిక్లోవి విహారయాత్రలో ఇవి చేసి కాపురం చేస్తుంటే ఆమె గర్భవతి అవుతుంది ఆమెకి ఒక కొడుకు పుడతాడు ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అవుతుంది కూతురు పుడతారు అప్పుడు ఇంక ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టేసుకుని మేము కొడుకు కూతురు మాత్రమే కలిగి ఉంటాము ఇంకంతకంటే ఎక్కువ మాకొద్దు ఈ కొడుకు కూతురు వీళ్ళు బాగా చదవాలి నేను చదువు లేకపోవడం కదా ఈ నూనెలో వాళ్ళు పోసుకుంటూ బతుకుంటున్నారు కాబట్టి వాళ్ళను స్కూల్లో వేస్తాను ఒకవేళ కొడుకు కనుక అల్లరి చేసి స్కూల్కి వెళ్ళను అంటే దవడ మీద ఒక్కటి లెంపకాయ కొట్టి స్కూల్కి పంపిస్తాను అని ఇలా అనబోయాడు అనబోతే ఈ నూనె డబ్బా కింద పడ్డాడు దాడి దూరే దాడి కింద పడింది పడి మొత్తం నేలపాలయ్యింది రకాల ఇంకా ఆయన యజమానుడు వస్తున్నాడు ఎరా వంద రూపాయలు ఖరీదే నూనె నేలపాలు చేసావు దుష్టుడా లేకపోతే అని ఆయన అంటే అతను మీరు వంద రూపాయల నూనె నష్టపోయారండి నాకు పెద్ద హ్యాచరీస్ ఇద్దరు కొడుకు కూతురు భార్య పిల్లలు మొత్తం సంసారమంతా నేను నష్టపోయాను అని వాడు అంటారు ఈ వంద రూపాయల నష్టం కాదు నేను మొత్తం అంతా నష్టపోయాను అని అంటారు ఈ సంసారం అలాంటి గాలి మేడలు కట్టడం తప్ప ఒకటి కళ కనడం తప్ప ఈ కారణ కార్యభావంలో ఇంత ఇంతకంటే వేరే సారము ఏమీ లేదు ఒకటి కలం తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది అసలు ఈ హేతు ఫలము ఈ మీమాంస ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు దుఃఖాన్ని అనుభవిస్తే నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు అడిగితే దానికి రెండు అప్రోచెస్ ఉంటాయి ఒకటి అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్తే దాన్ని బట్టి ఇప్పుడు నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు ఏమంటాడో చూసినా నీ కారు నెంబర్ ఎంత నాకు కారు బాబు దుఃఖమే ఉంది కారు లేదు ఓకే కార్ లేకపోయినా పర్వాలేదు నీ ఇంటి నెంబర్ ఎంతో చెప్పు అంటే సెవెంటీన్ డ్యాష్ ఫార్టీ అలాగా ఎనిమిది పన్నెండు పంతొమ్మిది ఓ నో ఆ నెంబరు తప్పు కావడం నీకు దుఃఖం వచ్చింది ఆ నెంబర్ వల్ల నీకు దుఃఖం వచ్చింది మరి ఇప్పుడు ఆ దుఃఖం ఎలా పోతుంది ఆ నెంబర్ మార్చేస్తే పోతుంది నెంబర్ ఎలా మార్చుకుంటాడు వీడు వీడు ఏం చేయాలంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాడికి లంచం ఇచ్చి నెంబర్ మార్పించుకుని వస్తే వీడు దుఃఖం పోతుంది వాడు ఆపణలో ఉంటాడు ఏమండి ఇంకొకడు ఏమంటాడు గ్రహం వల్ల వచ్చింది ఇప్పుడు గ్రహాన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు గ్రహం వల్ల దుఃఖం వచ్చిందంటే ఆ గ్రహాన్ని మీరు ఏం చేయగలరు అది ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది గ్రహం దాన్ని మీరు ఏం చేయగలుగుతారు కాదు ఫలానా పూజ చేస్తే నీకు దుఃఖం పోతుంది అంటే ఏదో పూజ ఏదో చేసుకుంటాడు ఆ ప్రయత్నంలో ఉంటాడు అలాంటి సలహా చెప్తాడు వాడు ఏమండి ఈ రకంగా ఎవళ్ళని అడిగితే వాళ్ళు ఆ సలహా చెప్తారు లాయర్ని అడిగారనుకోండి వెళ్ళి వాడు గ్రహాలు కాదు నక్షత్రాలు కాదు ఇవేమీ కాదు వాడు ఇంకేదో సలహా చెప్తాడు నీకు వా ఆస్తి నీ మీ భావమర ఆస్తి నువ్వు వేసుకుంటే పోతుంది దుఃఖం నీకు నేను కోర్టులో కేసు వేయిస్తానని వాస్తువాడు ఉన్నాడు వాడేమంటాడంటే ఈ ఘోర ఇక్కడ ఈ వాస్తువాళ్ళు ఇప్పుడు ఈ టేబుల్ తీసి అక్కడ పెట్టుకో ఆ కుర్చీ తీసి ఇక్కడ పెట్టు అంటే ఆ పని చేయవచ్చు మనం పేచీలేని వ్యవహారం వాడేమంటాడు ఈ డోర్ తీసేసి ఆ కిటికీ దగ్గర పెట్టి ఆ కిటికీ తీసి ఇక్కడ పెట్టు అంటాడు ఎలా పెడతానండి పిచ్చా ఏమన్నానా ఎలా పెడతారం ఇంటికి ఇక్కడి నుంచి అక్కడికి డోరు కుర్చీనో టేబుల్ మార్చగలరు కానీ ఆ చెప్పివాడిని పట్టుకుని మొట్టికాయలు ముట్టాలి ఎలాంటి సలహా చెప్తావా ఎలా పెడతారు మేస్త్రీ దొరుకుతాడా మీకు ఇటక్కడ తీసుకురావాలి సిమెంట్ తీసుకు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ శుభ్రంగా టేబుల్ను టేబుల్ కుర్చీ ఇటుబదులు అటు వేసుకోండి స్వామీజీ మీకు శిష్యులు ఎక్కువ మంది వస్తారంటే ఇదంతా లేకపోతే ఇది అటు తలుపు తీసేయమంటే ఎక్కడ పెడతారు తీసి వాడు అలా చెప్తాడు అసలు ఎవడూ కూడా మౌలికంగా నేను దుఃఖము గలవాడనా అనే ప్రశ్న వేసుకోవాలని ఎవడైనా చెప్తాడా ఎవడో చెప్పడు మీకు ఆ ప్రశ్న నీకు దుఃఖం వచ్చిందన్నా ఏ ఎప్పుడు ఎప్పుడు వచ్చింది దుఃఖం నీకు చెప్పు దుఃఖం ఎప్పుడొచ్చింది నువ్వు నీ మనస్సులో చూసి ఎక్కడుందో దుఃఖం నువ్వు చూసుకో నా ఎందు దుఃఖము గలదా అని నువ్వు అసలు నేను ఎవరు నేను ఎవరు నువ్వు మనస్సులో చూడు నీకు దుఃఖం కనపడుతుందేమో చూడు కనపడ దుఃఖం కాబట్టి దుఃఖాన్ని అజ్ఞానం చేత కల్పించుకుని దానికెవో హేతువులన్నీ వెతికేటువంటిది అది అజ్ఞానం అవుతుంది తప్ప పొగటి కల వంటిది అవుతుంది తప్ప దాంట్లో ఏమీ సారము లేదు తర్వాత నీవు దుఃఖము నీకు కలిగింది నీకు దుఃఖం వచ్చింది ఈ దుఃఖాన్ని కర్మ వల్ల వచ్చింది నేను ఇచ్చాను మీకు కర్మఫల రూపంగా నేను ఇచ్చాను అని దేవుడు ఏమన్నా మీతో చెప్పాడా చెప్పలేదు ఎవడు చెప్పలేదు కదా వచ్చి ఏ కొన్ని ప్రపంచం మీ దగ్గరికి వచ్చి జగత్తు మీ దగ్గరికి వచ్చి రే నేను జగత్తుని మీకు దుఃఖాన్ని నేను కలిగించానని జగత్తు చెప్పిందా లేదు దేవుడు చెప్పలేదు జగత్తు చెప్పలేదు కొని మీ చెప్పాడా అయ్యా మీరు చాలా దుఃఖంగా ఉన్నారని వాడేమన్నా చెప్పిన తర్వాత వచ్చిందా మీకు దుఃఖం లేదు ఎప్పుడు కలిగింది మీకు దుఃఖం నేను దుఃఖము గలవాడను అని మీరు భావించినప్పుడే కలిగింది అప్పుడు సపోజ్ మీరు భావించడం మానేశారనుకోండి ఐదు నిమిషాలు ఏమైంది దుఃఖం పోయింది నేను ఒక దృష్టాంతం చెప్తూ ఉంటా ఒక ఆమె దుఃఖిస్తోంది ఏదో ఒక యోగం ఏదో కలిగి దుఃఖిస్తోంది భౌరుమని దుఃఖిస్తోంది దుఃఖిస్తుంటే ఒక ఆయన ఉన్నారు ఒక కప్పు కాఫీ ఫస్ట్ క్లాస్ కాఫీ తీసుకురండి రా కొంచెం ఫిల్టర్ కాఫీ మంచిగా స్ట్రాంగ్గా తయారు చేసి తీసుకురండ్రా అంటే తీసుకొచ్చారు తీసుకొస్తే అమ్మా ఇది తీసుకో అంటే నాకు కాఫీ ఏం చేసుకున్నాయినా అన్నీ పోగొట్టుకున్నాన సరేనమ్మా పర్వాలేదు పోగొట్టుకున్నమాట వాస్తవమే అయినా చూడు అసలు కాఫీ రుచి ఎలా ఉండవు చూడు అని ఆవిడ చేతికి ఇచ్చారు ఇస్తే ఆవిడ కొద్దిగా తాగి బాగానే ఉంది నాయన కాఫీ ఏమండి ఇప్పుడు ఈ కాఫీ తాగిన ఆ ఆ క్షణంలో రెండు క్షణాలు మూడు క్షణాలు పది సెకండ్లో ఆ దుఃఖం ఏమైంది ఏమండి కాఫీ అయిపోయింది కాఫీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ఓపిక కూడా వచ్చింది కాఫీ తాగిన ఓపిక మరి ఇంత ఓపికగా అయ్యో నేను ఇది పోగొట్టుకున్నాను అది పోగొట్టు మళ్ళీ దుఃఖిస్తున్నా కాబట్టి జనము దుఃఖించడానికి అలవాటు పడి నిన్ను నువ్వు కల్పించుకుని దుఃఖిస్తో ఈ దుఃఖానికి ఇది కారణము అది కారణము కాబట్టి అసలు దుఃఖము నాకు కలదా మనిషి తన దుఃఖాన్ని తానే కల్పించుకుంటాడు జగత్తు దుఃఖాన్ని ఇచ్చింది అంటాడు జగత్ అనేది నీ మనస్సే జగత్తు నీ మనస్సు కంటే భిన్నంగా జగత్తలేదు కాబట్టి నువ్వు అర్థం చేసుకుని ఈ మనస్సులో అజ్ఞానం చేత దుఃఖము కలిగినది అని తెలుసుకుని నీవు మనస్సుని సాక్షిగా దర్శిస్తూ ఆ సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటే దుఃఖం ఉండదు సుఖం ఉండదు సుఖదుఖాలకు అతీతమైన శాంత ఆనంద స్థితిలో మనిషి నిలబడి ఉంటాడు అలా తెలుసుకోవడం మానేసి ఈ కారణకార్య విచారణలో పడి మనిషి అజ్ఞానంలో ఉంటాడు అందుకోసం ఆ విధంగా చెప్పినారు సంభవే హేతుఫలేష క్రమస్తయా యుగపత్ సంభవే యస్మాత్ అసంబంధో విషాణవత్ ఇప్పుడు హేతు అంటే ధర్మాధర్మాది కర్మ ఫలము అంటే దేహము ఈ రెండూ పుట్టాయి కర్మ శాశ్వతం ఉందా శాశ్వతంగా ఉందా లేకపోతే పుట్టిందా పుట్టింది దేహము అలా శాశ్వతంగా ఉందా లేకపోతే పుట్టిందా పుట్టింది అంటే ఇప్పుడు కర్మ పుట్టింది దేహము పుట్టింది హేతు సంభవే కర్మాదేహము రెండు కూడా పుట్టిన సందర్భంలో త్వయా క్రమ యేషితవ్య నువ్వేదో ఒక వరస చెప్పాలి చెప్పు ఏదో వరుస చెప్పు దేహం నుంచి కర్మ పుట్టింది అలా చెప్పు దేహం ముందు కర్మ వెనకాల అలా చెప్పు అది ఆ వరుస అంగీకారమా పోని ఒకవేళ నీకు ఆ వరస ఆ క్రమం అంగీకారం కాకపోతే కర్మ నుంచి దేహం పుట్టింది పోనీ ఆ తీసుకో ఏదో ఒక క్రమం చెప్పు క్రమం చెప్తేనేమో నువ్వు ముక్కు పట్టుకుని నువ్వు దెబ్బలాడుతున్నావయ్యా క్రమం నేను ఎలా చెప్తాను క్రమం చెప్పలేను నేను ఎందుకంటే క్రమం చెప్తే ముక్కు పట్టుకుంటున్నావు కదా క్రమం చెప్పలేను క్రమం అంటే వరస వరస చెప్పలేను అంటే అయితే ఆ రెండు ఒకేసారి పుట్టే పుట్టే కదా పుట్టే రెండు పుట్టే కదా కానీ క్రమం చెప్పడం క్రమం లేదు క్రమం లేదన్నప్పుడు అంటే దేహం నుంచి కర్మ క్రమము అంగీకారం కాదు కర్మ నుంచి దేహము అనే క్రమము అంగీకారం కాదు ఇంకేముందండి ఉన్నది రెండు ఏ ఏ నుంచి బియ్యలా రావాలి బిలిచి ఏలా రావాలి ఇది కాదు అది కాదంటే ఇంకా రెండు క్రమము లేదు కానీ పుట్టేయి క్రమము లేదు పుట్టే అంటే ఒకేసారి పుట్టేయి అని చెప్పాలి యుగపత్ సంభవే ఒకేసారి పుట్టేయి అంటే దీనికి అది కారణమని కానీ దానికి ఇది కారణమని కానీ వాటి మధ్యన కారణకార్య సంబంధము కుదరదు ఏ సంబంధము కుదరదు ఎలాగో చూసిన విషాణవత్ విషాణ అంటే ఈ దూడ ఆవు దూడ ఉంటుంది ఆవు దూడకి కొమ్ములు రెండు కొమ్ములు ఒకేసారి వస్తాయి ఏమండీ ఒకేసారి ఒకేసారి వచ్చేటువంటి కొమ్ములలో తండ్రి కొమ్ము కొడుకు కొమ్ము అలాగే ఈ కొమ్ము నుంచి ఆ కొమ్ము పుట్టింది ఆ కొమ్ము నుంచి కొమ్ము పుట్టింది అనే సంబంధం ఉంటుందా ఉండదు ఆ కొమ్ము ఈ కొమ్ముకి కారణము అని చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే రెండు ఒకేసారి వస్తూ ఉంటాయి కొబ్బులు విషాణవత ఈ విషాళము శష విషాణం కాదు ఇది ఇది వాస్తవమైన విషాళమే సరే చేయల్ హార్ తెలిసిందండి ఆర్గ్యుమెంట్ సో కారణం ఏంటంటే చూడండి వైరాగ్యంతో భోక్తృభోగ్య భావాన్ని తిరస్కరించాలి నేను భోక్తను అది భోగ్యము అనే భావము అది అది అది బంధం అది కాబట్టి అంటే అప్పుడేమవుతుంది భోగ్యం ఉంటేనే నా భోక్తృత్వం సిద్ధిస్తుంది భోక్తుంటేనే అది భోగ్యమవుతుంది ఇది కారణము కార్యము ఈ విచారంలో పడి ఉండకూడదు వైరాగ్యాన్ని ఆశ్రయించి భోక్తృభోగ్య భావాన్ని తిరస్కరించాలి నేను జ్ఞాతను ఇది జ్ఞేయము అనేటువంటి డివిజన్ కూడా పెట్టుకోకూడదు వివేకాన్ని బాగా ఆశ్రయించి జ్ఞాతృజ్ఞేయ భావాన్ని తిరస్కరించాలి భోక్తృభోగ్య భావాన్ని తిరస్కరిస్తే సుఖ దుఃఖములకు అతీతమైన ఆనందం మాత్రమే మిగిలి ఉంటుంది జ్ఞాతృజ్ఞేయ భావాన్ని తిరస్కరిస్తే జ్ఞాతృజ్ఞేయ విభాగములకు అతీతమైనటువంటి శుద్ధ జ్ఞానము చైతన్యం మిగిలి ఉంటుంది కార్యకారణ భావాన్ని నిషేధిస్తే శుద్ధ సత్ మిగిలి ఉంటుంది ఆ సచిదానంద ప్రత్యగభిన్న బ్రహ్మయే నిస్వరూపము అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా తెలుసుకుని వీడు కృతార్థుడయ్యే ప్రయత్నం చేయాలి తప్ప ఈ కారణకార్యభావాన్ని పట్టుకుని దీని నుంచి అది పుట్టింది దాని నుంచి అది పుట్టింది అనేటువంటి విచారణలో వీడు గట్టెక్కేది కల్లా అని దానికోసం ఆ విధంగా వ్యాఖ్యానం చేసుకొస్తున్నారు భాష్యం చూద్దాము యథోక్తో విరోధ నభ్యుపగంతు మన్యసే అభ్యుపగంతు అది అవతారిక పైన విరోధం చెప్పారు ఏమిటి విరోధము కర్మ నుంచి దేహం పుట్టిందన్నా దేహం నుంచి కర్మ పుట్టిందన్నా కొడుకు నుంచి తండ్రి పుట్టాడు అనేటువంటి పద్ధతిలో తేలుతోంది అది కాబట్టి విరోధం వచ్చేస్తుంది అలాంటి విరోధాన్ని స్వీకరించలేము కరెక్టే మీరు చెప్పింది బానే ఉంది విరోధం వస్తోంది కాబట్టి ఈ విరోధం నుంచి బయటపడే ఉపాయం ఒకటి ఉంది మేము అలా చేస్తాము అని అనుకుంటే ఎలాగా సంభవే హేతుఫల ఉత్పత్తు క్రమేషత్యస్ అన్వేష్టవ్యేతు పూర్వం పశ్చాత్ఫల ఇప్పుడు పైన చెప్పినటువంటి విరోధము పుత్రాజన్మపితు అనే విరోధమున్నది చూసారా ఆ విరోధము స్వీకరించటానికి కుదరదు అని నీవు కనుక ఆ విరోధాన్ని స్వీకరించటము సంభవము కాదు అని నీవు నిశ్చయించుకున్న పక్షంలో అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ హేతువుకి ఫలానికి ఒక ఖచ్చితమైన క్రమాన్ని నీవు స్వీకరించాలి ఒక ఖచ్చితమైన క్రమం పూర్వం ఎలా చెప్పాడు ఖచ్చితమైన క్రమాన్ని స్వీకరించలేదు కదా ఎలా అన్నాడు కర్మ దేహం నుంచి పుడుతోందంటే దేహం నుంచి పుడుతోందన్నాడు దేహం దేని నుంచి పుడుతోందంటే కర్మ నుంచి పుడుతోంది దేహం ఉందా కర్మ ఉందా దేహం ముందు కర్మ తర్వాత దెన్ కర్మ ముందు దేహం తర్వాత అదే కబట అలాగా విరోధాన్ని స్వీకరించడానికి వీలు లేదు నువ్వు ఒక ఖచ్చితమైన క్రమాన్ని స్వీకరించాలి ఖచ్చితమైన క్రమము అంటే కాజ్ ఎఫెక్ట్ ఉన్నాయండి కాజ్ ఎఫెక్ట్ వాటిలో ఒక ఖచ్చితమైన క్రమాన్ని మీరు స్వీకరించాలంటే ఎలా స్వీకరిస్తారు కాజ్ ఫస్ట్ ఎఫెక్ట్ లేటర్ అని స్వీకరిస్తారు హేతు పూర్వం ఫలం పశ్చాత్ అని మీరు స్వీకరించాలి ఏమండి అలా స్వీకరించలేకనే కదా ఈ పాటలన్నీ పుడుతూ ఉంటారు అలా స్వీకరించలేకపోయారు మీరు మీరు అలా స్వీకరించండి కర్మ ఫస్ట్ దేహ ధర్మాధర్మాది కర్మ ఫస్ట్ దేహము తరువాత ఫైనల్ అది ఫైనల్ స్టే కెన్ యూ డూ దాట్ యూ కెనాట్ ఎందుకని ఫస్ట్ కర్మ అంటే అరే దేహము తర్వాత వస్తుంది కర్మ ఫస్ట్ వచ్చేస్తుంది ఎలా వస్తుంది రాదు కాబట్టి నువ్వు ధర్మాధర్మాది కర్మ పూర్వవృత్తి ఖచ్చితంగా ముందుంటుంది దేహము ఖచ్చితంగా తర్వాత ఉంటుంది అనేటువంటి ఒక క్రమాన్ని నువ్వు చెప్పలేకపోతున్నావు కరెక్టేనా ఓకే అప్పుడు ఇంకా నీకు ఇంత గతి ఏం మిగిలింది ఇతశ్చ యుగపత్సంభవే కాబట్టి నువ్వేమనాలి ఇతశ్చ ఈ కారణం చేత ఈ కారణమంటే ఏమిటి కర్మ ముందు దేహము తరువాత అనే ఒక ఖచ్చితమైన క్రమమును స్వీకరించలేకపోవడము అనే కారణం చేత నువ్వు క్రమాన్ని ఎప్పుడైతే స్వీకరించలేకపోయావో అప్పుడు నువ్వేం చేయాలి యస్మాత్ హేతుఫల కార్యకారణత్వ అసంబంధ అప్పుడు ఈ కర్మ విచ్ ఈస్ ద అన్నది ఫల యుచిస్తే దేహ వీటి మధ్యన పరస్పరము కార్యకారణ సంబంధము ఉండదు ఎందుకంటే కార్యకారణ భావమే నువ్వు చెప్పదలుచుకుంటే ఒక ఖచ్చితమైన క్రమాన్ని నువ్వు ముందు చెప్పగలగాలి నేను ఖచ్చితమైన క్రమం చెప్పలేను మహానుభావ అనువంటే అప్పుడు ఇక కార్యకారణ భావము కర్మకి దేహానికి పోసగదు కార్యకారణ భావం లేకపోతే ఎందుకంటే ముందు వెనక ఉండాలి ముందు హేతువు తరువాత ఫలము అది కారణకార్యం ముందుండేది కారణము అలా డెఫినేషన్ ఉంది నియత పూర్వ కారణం నియత ఉత్తరవర్తి కార్యం నియత పూర్వవర్తి కాదు వర్తి కారణం ఏ ఒక క్రమం ఉంటుంది ఆ క్రమంలో ముందు ఉండేది కారణము తరువాత ఉండేది కార్యమే అదే మా వల్ల కాదని మేము ఆ క్రమాన్ని చెప్పలేము క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే చెప్పలేమో అప్పుడు ఇంకా వాటి రెండింటికీ సంబంధము కారణకార్యరూపమైన సంబంధము ఉండదు అది ఎలాగంటే యథా యుగపత్ సంభవతో సవ్యేతర అంటే వాక్యం మీరు ఎలా పూర్తి చేసుకోవాలంటే కార్యకారణత్వ అసంబంధ అని పెట్టుకుంటే వాక్యం పూర్తి ఉంటుంది ఎలాగంటే గోవిషాణములు అంటే ఆవు దూడ కొమ్ములు రెండు ఆ రెండు ఒకేసారి పుడతాయండి మామూలుగా ఈ ఆవులు దూడల్ని పెంచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దూడ దగ్గరికి వెళ్ళి కొమ్ములు వస్తున్నాయా లేదా అని తడిగి చూస్తారు దూడని ప్రేమగా ఇలా తడివేరే నేను కొమ్ములు వస్తున్నాయా అంటారు రెండు కొమ్ములు ఒక క్రమంలో వస్తాయా ఒకేసారి వస్తాయా ఒకేసారి వస్తాయి ఒకేసారి వచ్చేటువంటి ఆ కొమ్ములకి కారణకార్య భావం ఉంటుందా సవ్య ఇతర అంటే ఎడమ కొమ్ము కుడు కొమ్మునకు కారణము అనో లేకపోతే కుడి కొమ్ము ఎడమ కొమ్మునకు కారణము అనో ఒక కారణకార్య సంబంధాన్ని మీరు చెప్పగలుగుతారా చెప్పలేదు చెప్పలేనండి ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు వాడు నేను దేహము అని వీడు అనుకుంటాడా అనుకోడు ఏమీ అనుకోడు చిన్నపిల్లాడు వీడు పన్నెండేళ్ళో పద్నాలుగేళ్ళలో వచ్చాయి దేహాభిమానం గట్టిపడింది దేహాభిమానం గట్టిపడుతోనే కర్మ కూడా మొదలైంది ఇప్పుడు దేహాభిమానాన్ని బట్టి కర్మ వచ్చిందా కర్మను బట్టి దేహాభిమానం వచ్చిందా హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ విద ఎస్టాబ్లిష్ వాటి మధ్యన పరస్పర సంబంధాన్ని నిర్ధారించడం కష్టం ఎందుకంటే నేను దేహము ఎందువల్ల కర్మ చేస్తున్నాను కనుక నేను కర్మ చేస్తున్నాను ఎందువల్ల దేహమునై ఉన్నాను కనుక దీంట్లో ఏది ముందు ఏది వెనుక ఏది దేనికి కారణము కారణ కార్య సంబంధాన్ని మీరు నిర్ధారించలేరు దీనికి నేను ఎప్పటికీ యోగ దీనికి సంబంధించి ఏవో కథలు ఉన్నాయి అవి చెప్పాలనుకుంటానో అవి తీసి చూసి చెప్పాలి టైం ఉండదు అక్కడ ఎలా చెప్తారంటే ఒక వంధ్యాపుత్రుడు ఉన్నాడు మళ్ళీ వంధ్యాపుత్రుడితోడే ప్రారంభం సోమలింగం ఈ సోమలింగము ప్రయాణం చేస్తున్నాడు ఇందాక చెప్పినట్టుగా అలంకారాలన్నీ చేసుకుని ప్రయాణం చేస్తూ అభావపురమునకు వెళ్ళాడు అభావపురం ఏమండి ఆ అభావపురంలో ఎక్కడికో గృహానికి వెళ్ళి అక్కడ మిథ్యాదేవి ఉన్నది ఆ మిథ్యాదేవిని పెళ్ళాడాడు ఈ సోమలింగం సోమలింగం అప్పుడు పెళ్లి కూడా వీడికి ఎవరిని పెళ్ళాడాడు మిథ్యాదేవిని ఈ మిథ్యాదేవి ఏ ఊరు అభావపురంలో ఉండాలి ఏడు అభావపురం ఏమిటండి అక్కడ మిథ్యాదేవి అని మిథ్యాదేవిని పెళ్ళాడితే వీళ్ళకి ఏదో ఒక భ్రాంతి అనే ఆ అమ్మాయి పుట్టింది అంటే ఈ రకంగా ఈ బీరకాయ పీల్చు వాడు వీరికి బంధువులు వీడు వాడికి బంధువులు ఈ బంధుత్వాలని పేరు పెట్టుకుని అలాగా కాంప్లెక్స్ ఒక మెబ్ కింద ఈ చిక్కుముళ్ళు పడిన వై తాడు ఉంటుంది చూడండి దీ దీంట్లో నుంచి ఎటు వస్తుందో ఏం చెప్తాండి ఎన్ని చిక్కుముళ్ళు పడిందో వీడు బావమరిది వీడు వీడు మేనత్త కొడుకు వీడు బావ అన్నయ్య వీడు తమ్ముడు వీడు తమ్ముడు అల్లుడు వీడు వీడు మేనత్త కూతురి ఈ విధంగా ఈ సంబంధాలు ఈ పరస్పర సంబంధాలు ఇవన్నీ యథార్థమనే మీరు అనుకుంటున్నారా ఇదంతా కూడా ఒక పెద్ద స్వప్నం పొగటి కళ తప్ప ఇంకొకటి లేదు కాబట్టి ఈ సృష్టిలో ప్రతీది ప్రతీదానికి కనెక్ట్ అయ్యి ఉండండి అంటే ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ ప్రతీది ప్రతిదానికే కనెక్ట్ అయ్యింది ఇప్పుడు ఎండలు బక్కస్తున్నాయి ఎందుకు ఎండలు బక్కాస్తున్నాయి మొన్న వర్షాలు బాగుపడ్డాయి వర్షాలు ఎందుకు బాగుపడ్డాయి అంతకుముందు ఎండలు బక్కస్తాయి అంతకుముందు ఎండలు ఎందుకు బక్కాసాయి అప్పుడు చలి బాగా వేసింది అంతకుముందు ఏడాది వర్షాలు లేవు ఎందువల్ల ఎండలు లేవు కనుక సో ఈ విధంగా మనం ఏదో కనెక్షన్ పెడతాం కానీ ఎండలు ఎందుకు లేవు ఎండలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కనుక సూర్యుడికి దగ్గరగా వెళ్ళింది కనుక లేకపోతే భూగోళం మీద టెంపరేచర్స్ పెరిగాయి కనుక భూగోళం మీద టెంపరేచర్స్ ఎందుకు పెరిగాయి ఈ రకంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ విత్ ఎవ్రీథింగ్ యాల్స్ ఫిజిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంది నాకు గుర్తు రావట్లేదు చాలా బాగా చెప్తారు అది ఎలాగంటే క్యాలిఫోర్నియా డిజర్ట్లో ఒక ఇసక తుఫాన్ వచ్చిన కారణంగా కోనసీమలో మంచి వర్షాలు పడ్డాయి అంటే ఇదేదో విడ్డూరంగా మీరు విడ్డూరంగా ఉందని మీరు అనుకుంటున్నారు కానీ అదే సత్యం ఎందుకంటే కాలిఫోర్నియా డెజర్ట్లో ఇసుక తుఫాన్ వచ్చిన కారణంగా దీంట్లో ఆఫ్రికా ఈక్వటోరియల్ లైన్ దగ్గర ట్రేడ్ విండ్స్ బాగా ఫార్మ్ అయ్యాయి ట్రేడ్ విన్స్ అక్కడ బాగా ఫార్మ్ అయ్యాయి కనుక మాన్సూన్ విన్స్ ఇక్కడ బాగా ఫార్మ్ అయ్యాయి అందుచేత వర్షాలు బాగా పడ్డాయి కోనస్ సరిపడిందా అలా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్ దీంట్లో ఇప్పుడు ఇంకో ప్రశ్న ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు దీనికి పండితులదో పెద్ద పండితులు అని సమాధానం కూడా చెప్తారు ఇప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు ఇప్పుడు వీడికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో పడున్నాడు కాదండి వీడి హాస్పిటల్ పుణ్యమాని ఇంట్లో భార్యకి విశ్రాంతి లేదు కొడుక్కి విశ్రాంతి లేదు తండ్రి తల్లి అందరూ మహాదుఖాన్ని అనుభవిస్తున్నారు ఈ హాస్పిటల్కి వెళ్ళడం ఒక డబ్బు కడుతూ ఉండడం ఇది అది మందులు వాడికి సుఖం లేదు ఇప్పుడు ఈయన ప్రశ్న నన్ను సత్సంగం ప్రశ్న ఏమిటి ఇది ఆ యాక్సిడెంట్ అయిన వాడి తండ్రి ప్రారంభమా తల్లి ప్రారంభమా భార్య ప్రారంభమా కొడుకు ప్రారంభమా అని ప్రశ్న ఎవరి ప్రారంభమని చెప్తారు చెప్పలేరు నేను ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఎవ్రీథింగ్ యాల్స్ వీడిని యాక్సిడెంట్ చేసిన వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు వాళ్ళకి లంతాలు ఇచ్చుకుంటూ ఆ కేసు నుంచి బయటపడ్డానికి వాడి ప్రారంభమా లేకపోతే వాడిని డ్రైవర్ ఉద్యోగం ఇచ్చినటువంటి లారీ ఓనరు ప్రారంభమా ఆ లారీ ఓనరు తండ్రి బాగా డబ్బు ఉన్నవాడు ఆ వీడికి ముట్టగొప్పి వెళ్ళాడు ఆ డబ్బుతో వీడు లారీ కొన్నది అారే నడిపిస్తున్నాడు కాబట్టి ఆ తండ్రి ప్రారంభమా ఎవడి ప్రారంభమని ఈ రకమైన మీమాంస చేసి మీరు ఒక రాలేరు ఏవైనా నిష్కర్షలు మీరు చేస్తే పుత్రా జన్మ పితుర్య అన్నట్టుగా పరస్పరం విరుద్ధంగా ఉంటాయి తప్పిస్తే వాటికి ఏమీ వ్యవస్థ ఉండదు మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే నాకు దుఃఖము గలదా నా స్వరూపం ఏమిటి అని ఒకటి తెలుసుకోవాలి నేను పుట్టేనా దేహమేనా నేను నేను దేహమేనా దేహం కంటే అధికంగా నేనేది కాదా అంటే నా స్వరూపం దేహమేనా దేహమే నేనా లేక నేను దేహాన్ని తెలుసుకునే తెలివి నేనా ఏది నేను ఆ దారిలో పయనించి నాకు స్వరూపంలో దుఃఖం లేదు అని నేను పుట్టుక మరణము వీటికి అతీతమైన వాడనని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే మనిషి కృతార్థుడు కావాలి తప్ప ఈ ఇంటర్లింకులన్నీ ఎస్టాబ్లిష్ చేసి వీడు కృతార్థుడవుతా అన్నది అది సంభవము కాదు ఇంకొక చిన్న విషయం కారణకార్యభావాన్ని వెతకడానికి మనస్సు అది అలవాటు పడుంటుంది మళ్ళీ నేను ఈ దృష్టాంతం ఇస్తున్నాను మీరు మరవలు అనుకోకండి ఎందుకంటే తక్కువ మంది మంచి దృష్టాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు వాస్తువాడు ఉన్నాడనుకోండి ఏదైనా దుఃఖం వస్తే ఈ గోడ ఇక్కడ ఉండాల్సిన గోడ అక్కడ ఉందని చేత వచ్చిందనుకోడు ఈ న్యూమరాలజిస్ట్ ఉన్నాడు దుఃఖం వచ్చిందనుకోండి కారు నెంబర్ వల్ల వచ్చిందనుకోడు అదే వాడి అదే దుఃఖానికి కారు నెంబర్ కారణమని న్యూమరాలజిస్ట్ చెప్తాడు అదే దుఃఖానికి గ్రహము కారణమని జ్యోతిషవేత్త చెప్తాడు అదే దుఃఖం అదే దుఃఖానికి వాడి పేర్లు స్పెల్లింగ్ కారణమని ఇంకొకటి చెప్తాడు అదే దుఃఖానికి ఫలా నా దేవత వల్ల వచ్చిందని ఇంకొకటి అంటాడు వీడు గ్రహాలు కాదు దేవత ఆ దేవత నీ మీద కోపించింది అని చేత వచ్చిందంటాడు వీడు దేవతావాది ఇంకొకడు పూర్వజన్మలో గుర్రానివి ఆ గుర్రంగా ఉన్నప్పుడు ఎన్నో తొక్కేవు అందువల్ల ఇది వచ్చిందంటాడు వాడు పూర్వజన్మ ఎవ్వడూ కూడా వీడి దుఃఖ నివారణోపాయం చెప్పేవాడు వీడు ఎవ్వడూ కాదు వాడు భగవద్గీత సరూపుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దుఃఖం నుంచి బయటపడాలి కానీ వీళ్ళందరూ వెనక్కాలో పడితే వాళ్ళు ఎవరూ కూడా దుఃఖ నివారణ ఉపాయాన్ని ఇవ్వలేరు ఎందుకంటే కల్పితమైన కార్యకారణ సంబంధాన్ని పెట్టి ఇది కారణం ఇది కార్యం అని చెప్పేసి పెట్టి వాడిని అక్కడే తిప్పుతారు తప్ప వాడు దాని నుంచి బయటపడలేడు ఆ దుఃఖం కొద్ది కాలానికి పోతుందని వీడు ఆ రకంగా వీడు బయటపడతాడు అది పోయి ఇంకోటి వస్తుంది మళ్ళీ మొదలెడుతాను కాబట్టి ఈ కారణ కార్యభావము కర్మ కర్మఫలము ఇదంతా కూడా ఒక లో లెవెల్ ఒక ప్రిలిమినరీ లెవెల్ డిస్కషన్ తప్ప ఆత్మస్వరూపాన్ని పరిస్థితి చేయాలనుకున్నవాడు ఈ ఈ చక్రం నుంచి బయటపడాల్సి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓం నమదో నమదం పూర్ణ ఓంద పూర్ణమేవాశిష్యం శాంతిశాంతశాంతి